శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతిమే ఉపమశ్రవస్తం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆను బోసాదం శ్రీమహాగణాధిపత సదా సశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రై తే విష్ణుయామదేవాద్ర స్థిరైరంగైస్తూస్తనూర్ యేమ దయ స్తిో వృద్ధస్వాస్తిన పూషావిష్వేగా శ్రోష్నీ స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి అలబ్ధారణే ధర్మా ప్రకృతినిర్మలా పాద బుద్ధాస్త ముక్త బుద్ధ్యంత ఇది నాయకా అందరూ ఆత్మస్వరూపులే ఎవరో కొందరు అజ్ఞానులు కొందరు జ్ఞానులు అని అలా విడవేయాల్సినది ఏమీ లేదు చాలా ఇన్సిడెంటల్ అయితే ఒక కాలంలో అలా అనిపిస్తుంది తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు అలాగే రాక్షసులు దేవతలు అనే విభాగం కూడా అది పెర్మనెంట్ ఏమీ కాదు ఇక్కడే దురదృష్టం స్పిరిచువాలిటీకి రెలిజియన్కి మధ్యన ఉండే గ్యాప్ ఇదే రెలిజియన్లో దుష్టులు దుష్టులే మంచివాళ్ళు మంచివాళ్ళే రాక్షసులు దేవతలు పెర్మనెంట్ వాళ్ళు పెర్మనెంటే రాక్షసులు ఎప్పుడు మళ్ళీ రాక్షసుడుగానే పుడుతూ ఉంటాడు కాలనేమి పోయి గచ్చిపోయి మళ్ళీ కంసుడుగా పుడతాడు ఇలాగా ఎప్పుడు రాక్షసులు మళ్ళీ రాక్షసులుగానే పుడతారు దేవతలు మళ్ళీ దేవతలుగానే పుడుతూ ఉంటారు సో ఈ విధంగా ఈ దేవతలు రాక్షసులు వీళ్ళు పెర్మనెంట్గా అలా ఉన్నారని ఒక నిశ్చయం చేసి కూర్చుంటారు శంకర భగవత్పాదులు అలాగే మాట్లాడరు ఆయన ఏమంటారంటే మనలోనే ఉన్నారు దేవతలు రాక్షసులు కూడా మనలో ఉండే దేవతల గురించి రాక్షసుల గురించి శృతి చెప్తోంది అని ఆయన వ్యాఖ్యానం చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే మాన సరోవరం వెళ్తారు మహాత్ములు అందరూ సామాన్య జనులు వెళ్ళి ఈ మహాత్ములు వెళ్ళి అక్కడ భక్తులతో పాటుగా వెళ్ళి అక్కడ ఏదో కొంత ఉండి వస్తారు వాళ్ళు మంది మార్బలంతో వెళ్తారు అంగబలం అర్థబలం ఉంటాయి చాలా సామగ్రి అది వేసుకుని పోతారు పోయి అక్కడ ఏదో పూజా అది కూడా వచ్చేసి అవకాశంగా చేసుకుని మనం ఏదో దండం పెట్టుకుని మునక వేసిన దండం పెట్టుకుని వచ్చేసేపటికే మనకి చాలా కష్టం అయిపోతుంది అక్కడికే అధికం అయిపోతుంది వేరేసి మంది మార్బలంతో వెళ్ళి వాళ్ళు అక్కడ టెంట్ వేయటం ఆ టెంట్లో కావాల్సిన వ్యవస్థలన్నీ చేయటం వీళ్ళు వెళ్ళేప్పటికీ అక్కడికి ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళి కావాల్సిన వ్యవస్థ చేయటం అలా చేసుకుంటారు అక్కడ ఒక రాత్రి ఆ మానస సరోవర తీరాన్ని నివాసం చేస్తారు మొన్న బుద్ధుని ఏమంటారో తెలుసినా నిన్న అర్ధరాత్రి దేవతలు స్నానం చేయడానికి వస్తే నేను విషయాన్ని వీళ్ళని ఏం చేయాలో అర్థం కానీ అంతా కూడా అనమాట అలా బ్లఫ్ చేసేస్తాం కరెక్ట్ చేసే అంతా ఈ బ్లఫ్లో రెండు రకాలు తెలిసి బ్లఫ్ చేయటం రెండవది వాడు బ్లఫ్ అయిపోయి ఇతరుల్ని బ్లఫ్ చేసేయటం అతగాడు స్వయం కన్ఫ్యూజ్డ్ ఇతరుల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం ఈ రెండు రకాలు ఉంటాయి అంటే ఏమిటి దేవతల పెర్మనెంట్గా అక్కడ ఉండిపోయాడు వాళ్ళు దేవతల పెర్మనెంట్గా ఉండిపోతారు తర్వాత అక్కడ రెండు సరోవరాలు ఉన్నాయి ఒకటి మానస సరోవరము దాని పక్కన ఇంకో సరోవరం ఉంది దానికి తాల్ అంటే సరోవరము అని పేరు తాల్ సో దానికి రాక్షస తాల్ అనిపేరు దాంతో రావణాసురుడు స్నానం చేశాడు అని ఎవడో ఉన్నాడు ఇప్పుడు మనం ఉడికే దూరం నుంచి చూడడమే తప్ప దాని దరిదాతులకు ఎవడు వెళ్ళాడు గౌడి టచ్ ఎందుకంటే రావణాసురుడు స్నానం చేసింది మనం ముట్టుకోకూడదు సో ఈ రకంగా అలా పెర్మనెంట్ డివిజన్స్ ఏమీ ఉండవండి అందరూ ఆత్మస్వరూపులే ఇంట్లో మనకి శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా ఏదో ఆ సమయంలో వాళ్ళు కూడా ఒక ఆ సంసారం యొక్క కారణంగా ఆ వాసనల రాగద్వేషముల ఒత్తిడి కారణంగా మన శత్రుత్వాన్ని వహిస్తే వహించి ఉండవచ్చు కానీ వారు కూడా ఆత్మస్వరూపులే ఇంట్లో కండెమ్ముడు ఎవరు లేరు అది ఈ శ్లోకం యొక్క మెయిన్ కంటెంట్ ఇక్కడ బుద్ధింత ఇది నాయకాహ దాన్ని ఒక్కటి చెప్పలేదు నేను భాష్యకారులు వివరిస్తారు మనం భాష్యం చూస్తూ ఉన్నాము సో లబ్ధం అప్రాప్తుమ్ ఆవరణం అవిద్యాదిబంధనం అలబ్ధావరణా బంధనరహిత ఓకే ప్రకృతి నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావా అంతవరకు వచ్చి కథం తర్హి బుద్ధ్యంతుచ్యతే సో ఎం అంటే ఆత్మా నిత్యశుద్ధుద్ధముక్తస్వరూపమై ఉండగా బుద్ధి అంతే తెలుసుకొనుతున్నారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనుతున్నారు అని ఎలా చెప్పారు తెలుసుకోవడం అనేది ఉండకూడదు కదా మరి నిత్యము సిద్ధమే ఉండగా మళ్ళీ వీళ్ళు తెలుసుకొనుట అనేది ఎక్కడ గుర్తుంది తెలుసుకొనుతున్నారు అంటే అంతకుముందు తెలియని లే తెలియనివారు అని కదా అర్థం కాబట్టి నిత్య బుద్ధ చెప్పగలవు అని ప్రశ్న బుద్ధ్యంతే అంటే అర్థం ఏంటంటే బోధాశ్రయాభవంతి ఇది వ్యవహార కథం సిద్ధేదిత్యర్థ అనే టీకాకారులు అంతవరకు జ్ఞానం వారిలో లేదు ఇప్పుడు వారి ఎందు జ్ఞానము ఉదయించినది అంతవరకు ఆకాశంలో సూర్యుడు లేడు ఇప్పుడు సూర్యుడు వచ్చాడు అన్నట్లు సంథింగ్ లైక్ దాట్ సో ఆ వ్యవహారము బుద్ధ్యంతే అనే వ్యవహారము ఏ విధముగా సంభవించును నాయకా స్వామిన సమర్థోం బోధశక్తిమస్వభావార్థి బోధబుధ్యే తెలుసుకుంటున్నారు అనగా నాయకా అని అర్థం నాయకులు అంటే సమర్థులు నాయక శబ్దాన్ని స్వామి అంటే ప్రభువు అనే అర్థంలో పడతారు ఇక్కడ అది దానికి ఉన్న అపదానికి ఉన్న అర్థము లీడర్ కానీ ఇక్కడ అర్థం ఏంటంటే సమర్థులు అని ఏమిటి సమర్థత ఇక్కడ అంటే బుద్ధి అనే ప్రయోగమునకు తాత్పర్యం ఏమంటే బుద్ధి అనే ప్రయోగం కదా దానికి తాత్పర్యం ఏమంటే జ్ఞాతుం సమర్థ అని సాత్వం వారు తెలుసుకున్నటకు అర్హత గలవారు యోగ్యులు అని అర్థం సో అంటే ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు కేవలము అజ్ఞానం చేత తమను తాము భిన్నంగా భావన చేసుకుంటున్నారు వాళ్ళు పొటెన్షియల్లీ అది కిషర పొటెన్షియల్లీ అనే పదం పొటెన్షియల్లీ డివైన్ ఈ మాట స్వామి వివేకానంద బాగా చెప్పారు ఎవరీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ ఆయన చాలా చాలా మొహమాటం లేకుండా చెప్తాడు నేను కొంచెం నీట్ పర్సన్ అంటే కొంచెం బెరుపు స్వభావ్ ఉన్నాను ఇంచేత దమ్ముని చెప్పడానికి శంకిస్తూ ఉంటాను ఏదో ఇంకా పాఠం చెప్పి ఆ ఫో దాంట్లో ఆ ప్రవాహంలో చెప్పిదేదో చెప్పడమే తప్ప పని కట్టుకుని విమర్శించడానికి ఇష్టపడను కానీ మరి వివేకానంద రామతీర్థ ఇత్యాదులు వీళ్ళు ఉన్నారంటే అసలు భయం అంటే ఏమిటో ఎరగలవాళ్ళు చెప్పేస్తారు ఓపెన్గా వివేకానంద స్వామి ఏమంటాడంటే ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ మీ స్వరూపము దైవత్వమే దానిని మీరు ఆవిష్కరించుకోవాలి జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా అది ఆవిష్కృతం ఈ పుస్త ఈ రిలీజియస్ బుక్స్ రిలీజియస్ లిటరేచరు దేవాలయాలు పూజలు తీర్థయాత్రలు దానములు ధర్మములు వీటన్నింటికీ ఒకే ఒక ప్రయోజనము గలదు అదేమిటంటే మీలో అంతర్నిహితమై ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుతాయి ఇవన్నీ అందుకోసమే ఉద్దేశించబడ్డాయి ఇవి ఆ పని కాకుండా మరో పని ఏదైనా చేస్తుంటే ఇవన్నీ వ్యర్థము అని చెప్పాడు ఆయన సేస్ దట్ ఆల్సో పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్పేస్తుంది ఇప్పుడు మీరు కాశీయాత్రకు వెళ్ళారనుకోండి అంతఃకరణ శుద్ధి గంగానది వలన అంతఃకరణ శుద్ధి తద్వారా ఆత్మసాక్షాత్కారము అంటే కాశీయాత్ర సఫలము లేకపోతే వేస్ట్ ఈ పాయింట్ లేకుంటే వేస్ట్ ఇప్పుడు తిరుపతి తిరుపతి వెళ్ళి లడ్డూలు సరిగ్గా ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదని టీవీ కెమెరా ముందు కంప్లైంట్ చేసి దానికి తిరుపతి వెళ్ళినందుకు ఇంట్లోనే కూర్చోవచ్చు ఈ రాగద్వేషాలను పట్టుకుని అక్కడికి వెళ్ళి అవే రాగద్వేషాలతో అక్కడ వ్యవహారం చేయటం కోసం అంత దూరం వెళ్ళదు మీకు ఎదరవాళ్ళని తోసేసి తాము తోసివేయబడి లడ్డూలు బ్లాక్లో కొనేసి అసలు ఈ లడ్డూ అనేది వెరీ సాల్వ్ కన్ఫ్యూజన్ కాబట్టి వాటి వల్ల ప్రయోజనం ఏముండదు లడ్డు తింటే పుణ్యం వచ్చి వస్తుందా తింటే పుణ్యం వస్తుందండి లడ్డు పెడితే పుణ్యం వస్తుంది దీస్ ఈజ్ ఆల్ థింగ్ వచ్చి బగ్స్ విల్ బై లైఫ్ దీస్ ఇస్ సమ్థింగ్ ఐ కుడ్ నాట్ మేనేజ్ లడ్డు తింటే పుణ్యం ఎలా వస్తుంది లడ్డు తింటే క్యాలరీస్ వస్తాయి లడ్డు పెడితే పుణ్యం వస్తుంది ఎవడో మొదలుపెట్టాడు ఇంకా అది ఈ కస్టమ్స్ ఇవన్నీ కస్టమ్స్ ధర్మం పేరుతో చలామణి అవుతుంటాయి కష్టం కష్టం ఏంటంటే తిరుపతి వెళ్తే దేవుడి దర్శనం చేసుకుంటాం దేవుడి దర్శనం అంటే ఇది వరకు అలా చేసి వాళ్ళం రష్ ఉండేది కాదు రష్ ఉండేది కాదు అలా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని ఇలా రావచ్చు మరి రష్ ఎక్కువైపోతే ఇంకా అది కూడా ఉండదు దేవుడు దర్శనం చేసుకొస్తే వాడవ్ లడ్డు పెడతారు చిన్న లడ్డు ఇచ్చేవారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు ఎప్పటికీ ఇస్తారు చాలా అయిపోయాయి పని వాట్ మోత్ ఒక చిన్న లడ్డు అది నోట్లో వేసుకోవటం అడిగే మధురం ఈశ్వర దర్శనం మధురం మనస్సుకి ప్రసన్నత ఓకే ఎనివే సో నాయకులు అంటే స్వాములు అంటే స్వాములు అంటే సన్యాసులని కాదు రఘువులు అని అర్థం అంటే అర్థం సమర్థ బోధ్యం తెలుసుకునే సామర్థ్యము అంటే అర్థం బోధ శక్తిమత్ స్వభావ ఇర్థ పొటెన్షియల్ తెలుసుకునే శక్తి వారి స్వరూపంలో అంతర్నిహితమై ఉన్నది అని అభిప్రాయం బుద్ధ్యంతే ఇది బుద్ధింటే అనే ప్రయోగమునకు అర్థమేమనగా నాయకా నాయకులు అని అర్థము అంటే తెలుసుకునేటువంటి సామర్థ్యము శక్తి వారి ఎందు గలదు ఇప్పుడు చూడండి మీరు ఏదైనా ఒక అనుభవాన్ని తీసుకున్నట్లయితే అనుభవంలో దృశ్యము ఉంటుంది ద్రష్ట ఉంటుంది సినిమా చూశారనుకోండి సినిమా దృశ్యము చూచువాడు ద్రష్ట అనుభవంలో రెండూ ఉంటాయి రెండూ లేకుండా అనుభవం ఉండదు అలాగే ఎక్కడికైనా పార్టీకో లేకపోతే డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి వీడు భోక్త అది భోజ్యము ఏదైనా సంగీతం విన్నారనుకోండి శ్రోత శ్రవ్యము అలాగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కూడా ఉంటాయి ప్రతి అనుభవంలోనూ ఈ రెండింటి యొక్క లక్షణం ఏమిటి మీరు చూడండి ఆబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది సినిమా ఆ ఇంటర్వెల్ దాకా బాగుందండి కానీ ఆ తర్వాత బాగుంది అంటే దాని బుతుక అప్పుడే అయిపోయింది మారిపోయింది ఇందులోకి మారిపోయింది బా అంతా బాగున్నా కూడా అయిపోతుంది అంటే మార్పు వచ్చి కాబట్టి ప్రతి అనుభవంలోనూ దృశ్యము మారిపోతూ ఉంటుంది ఆబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది ఇక సబ్జెక్ట్ సబ్జెక్ట్ అహంకారం అది మారిపోతూ ఉంటుంది ఓసారి సుఖీ ఓసారి దుఃఖీ ఓసారి అహంకారం గట్టిగా ఉంటుంది ఇంకోసారి పలసగా ఉంటుంది ఒకప్పుడు అసలే ఉండదు సో ఈ విధంగా మారిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీరు రోడ్డ వెళ్తుంటే మీరు ట్రై చేస్తూ ఉండండి రోడ్డ వెళ్తుంటే అంటే మీరు సహృదయులు ప్రేమ స్వభావం గలవారు అయి బాగా బలి బలమ బలి అహంకారం గలవారైతే నేను చెప్పింది వర్కౌట్ కాదు చాలా సహృదయులు ప్రేమ స్వభావం గలవారు అయితే ఒంటిముట్ట వెళ్తూ ఉంటారనుకోండి వాడు ఏదో ప్రశ్న అడుగుతాడు ఏమండీ ఫల నాతోటికి దారిటండి అని అడుగుతాడు అడిగితే మీరు దానికి అతనికి చెప్తారు సమాధానం ఆ చెప్పి టైం ఏదో ముప్పై సెకండ్లు టైం తీసుకుంటారు అయిపో ఆ ముప్పై సెకండ్లలో మీ ఎందు అహంకారం ఉండదు దేహం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి మాట ఉంటుంది తెలుస్తూ ఉంటుంది వాడు అడిగిన ప్రశ్న అర్థమవుతుంది దానికి సమాధానం బుద్ధి నుంచి ఆ సమాధానం వాడికి వాగింద్రియం ద్వారా చెప్తారు ఇంతటి ఫంక్షనింగ్ ఉంటుంది అన్ని ఇంద్రియాలు అద్భుతంగా ఫంక్షన్ చేసి వాడు వాడు పాపం సంతోషిస్తాడు వాడి అతగాడికి కావాల్సిన సమాచారం అతనికి దొరుకుతుంది అతను వెళ్ళిపోతాడు ఈ థర్టీ సెకండ్స్ మీలో అహంకారం ఉండదు యు ఆర్ నాట్ ద పర్సన్ విచ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి ఆ ముప్పై సెకండ్స్లో ఆ తర్వాత మళ్ళీ మన సంసారం మనకు గుర్తుకొస్తే మళ్ళీ వీడు ఈ పెర్సన్ అయి గుర్తుంటాడు అలా ఉంటుంది కాబట్టి ఈ ద్రష్ట కూడా అహంకారం రూపమైన ద్రష్ట కూడా మారిపోతూ ఉంటుంది కనుక ఈ పరిస్థితి అందరికీ సమానమే కావండి ఈ ద్రష్టాదృశ్యము అంటే ఎప్పటికీ పరివర్తనం చెందుతూ ఉండే ద్రష్టాదృశ్యములకు మూలంలో ఈ మారిపోతూ ఉండే ద్రష్టాదృశ్యము అనే డివిజన్ ద్వైతం దీనికి మూలంలో మారని తత్వం ఒకటి ఉంటుంది ఆత్మతత్వం అది అందరికీ సమానంగా ఉంటుంది దీంట్లో వీడు తక్కువ వాడు ఎక్కువ ఏమీ లేదు కళ్ళు కాంపౌండ్లో తాగుతూ తాగి వాడు ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు భోక్తా భోగ్యము దేవాలయంలో కూర్చొని దేవుడికి దండం పెట్టి దీన్ని వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు భోక్తా భోగ్యము దేవుడిని భోగ్యం చేసి వీడు భోక్తయే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రెండు సందర్భాలలో ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువసేపు ఉండదు వాడు ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువసేపు ఉండదు ఏమండి దేహం అనారోగ్యం అలాంటి పెట్టండి మనం దేహాన్ని గురించి మాట్లాడటం లేదు కదా దేహం అనారోగ్యంగా ఉంది తాగిన వాడికి ఆ దేహం ఆరోగ్యం పడవుతుంది అలాగే ఇక్కడ కూడా నెయ్యి అది ఎక్కువ వేసుకుని పొంగల్లో అన్నీ వాడ పుచ్చుకుంటే వీడి ఆరోగ్యము దెబ్బతింటుంది అది ఆ పాయింట్ వేరు సో మీకు ఒక అనుభవము కలిగింది అది దేవాలయంలో దేవుడు దర్శనమైనా కావచ్చు లేక కళ్ళు కాంపౌండ్లో భోగమైనా కావచ్చు ఈ అనుభవము తాత్కాలికమే ఆ అనుభవానికి మూలంలో ఒకే ఆత్మ చైతన్యము ఇద్దరు ఎందు సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ ఆత్మచైతన్యం అది కూటస్థము దాంట్లో ఏ రకమైన వికారములు మార్పులు చేర్పులు ఏమీ ఉండవు అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది అది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎవరీ ఎక్స్పీరియన్స్ ఈ కళ్ళు కాంపౌండ్ వాడు దేవాలయానికి వచ్చాడు అనుకోండి ఇక్కడ అదే ఆత్మ చైతన్యం ఉంటుంది ఈ దేవాలయం వాడు కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళాడు అనుకోండి అక్కడ అదే ఆత్మ చైతన్యం ఉంటుంది మీరు రాక్షసుడిని పేరు పెట్టినా దేవతని పేరు పెట్టినా అందరి అదే ఆత్మచైతన్యం సమానంగా ఉంటుంది కాబట్టి అందరూ ఆది శాంతులు ఆది బుద్ధులే మనం తిరస్కరించేది ఏమీ లేదు ఇది ఎలా ఈ విషయం స్పిరిచువాలిటీ అంటే ఇలా ఉంటుంది మీరు మతంలోకి రండి రిలిజియంలోకి రండి వీళ్ళు పాపులు వీళ్ళు పుణ్యాత్ములు వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేవతలు వీళ్ళు స్వర్గానికి పోతారు వీళ్ళు నరకానికి పోతారు అంటూ ఈ రకంగా ఎక్కడికక్కడ డివిజన్స్ తర్వాత ఇంకోటి ఇంకా హిందూ ధర్మంలో ఆ ఫిలాసఫీ అంతర్లీనంగా ఉంటుంది మీకు అబ్రహామిక్ ఫైట్స్లో అయితే ఎటర్నల్ డామినేషన్ ఎటర్నల్ ఇంకా వాడు నరకంలో పడిపోతే ఇంకా వాడు నరకంలోనే ఉండిపోతాడు ఈ రకంగా వాళ్ళు వర్ణించి పెట్టారు దాన్ని ఆల్డస్ హక్స్లీ మొదలైన వాళ్ళందరూ కూడా కండెమ్ చేశారు ఆళ్దస్ హక్స్లీ అవున్నాడంటే ఆయన బయాలజిస్ట్ అండ్ ఫిలాసఫర్ ఆయన ఎక్కడికి పోతాడు నరకానికి పోతాడు ఎందుకంటే ఆయన రోజు ఆయన చర్చి గోయింగ్ క్రిస్టియన్ కేథలిక్ కాదు కేథలిక్ కాని వాడందరూ నరకమే కేథలిక్కే అవ్వాలి ఆ నరకం నిండా జనమే స్వర్గంలో ఎవళ్ళు మనుషులు ఉంటారు ఎందుకంటే కొద్దిమంది ఉంటారు ఈ క్యాథలిక్లు వీళ్ళే వెళ్తారు మిగతా వాళ్ళందరూ నరకానికే పోతూ ఉంటారు ఆ నరకానికి వెళ్తే నరకంలో ఏముంటాయో తెలిసిన మంటలు వస్తూ ఉంటాయి ఇంకా ఏముంటాయో తెలిసిన బురద ఉంటుంది అలా ఉంటుంది నరకం రకరకాలుగా ఉంటుంది అప్పుడు ఆల్ర సాక్స్లీ అన్నాడు ఏమి సమస్య కాదు నేను ఉంటాను అక్కడ ఐజాక్ న్యూటన్ వస్తాడు ఐన్స్టైన్ కూడా అక్కడికే వస్తాడు ఈ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు అప్పుడు ఏం చేస్తామంటారు మేము ఈ బురదని ఆ మంటల్ని సమావేశం ఏర్పాటు చేసి ఈ బుర ఈ మంటలు తీసుకెళ్ళి ఆ బురబలో ఏదో చేసి అయితే ఆ బురవ తీసుకొచ్చి మంట మీద వేయడమో ఏదో చేసి బురదని గట్టిపడి చేస్తాం మంటలు చల్లారి చేస్తాం అప్పుడు విశ్రాంతిగా బాగుంటుంది మేము నరకాన్ని ఇంప్రూవ్ చేసేసి ఓ స్టేజ్ వచ్చేప్పటికి మేము స్వర్గం కంటే కూడా బెటర్గా తయారు చేస్తామని అంటారు అని ఆయన ఏవో కొన్ని సో ఈ రకమైన ఎటర్నల్ డామినేషన్ అనేది అది మతంలో అలా ప్రధానంగా కనబడుతుంది ఇప్పుడు కలీ అంటాడు వాడు ఒకడు ఉంటాడు కలి అని ఒకడు ఉంటాడు ఎప్పుడు బ్యాడ్ గైయే కాడు ఎప్పుడు గుడ్ గై కాదు ఎప్పుడు బ్యాడ్ గైయే సో సో లైక్ దాట్ ఇట్ గోస్ ఆనంద స్పిరిచువాలిటీలో ఆది బుద్ధ ఎవరినీ కండెమ్ చేసేది లేదు చాలా విశాలమైనటువంటి విషయం యథా నిత్య ప్రకాశస్వరూపో సవిత ప్రకాశతే ఇత్యుయ్యతే ఇప్పుడు మరి వీళ్ళు ఎప్పుడూ జ్ఞానస్వరూపులే అయి ఉంటే మరి బుద్ధి అంతే అని ప్రయోగము ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి దాని మీద వివరణ ఇస్తున్నాం ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే బోధ సమర్థత గలవారు పొటెన్షియల్ అని చెప్పారు ఇంకో విధంగా కూడా శంకర్లు ఏమంటున్నారంటే నిత్య సూర్యుడు ఉన్నాడు యథా సూర్యుడు ఉన్నాడు ఆయన నిత్య ప్రకాశస్వరూపుడు ప్రకాశస్వరూపుడు ప్రకాశమే స్వరూపంగా గలవాడు అయితే ప్రకాశతే అనే ప్రయోగం ఉంటుంది ప్రకాశతే అని ఉంటుంది ప్రకాశతే ధాతువది టిప్ వర్తమానే లట్ కర్తరి కర్తరి షెప్ వచ్చింది షప్ వచ్చి తర్వాత దేహ ఆత్మనే ఉదానాన్ని अने आत्मेपदा ते ए अने सूत्र अति कस्त प्रकाशतेब्बे दा की आश्यपने प्रत्यय याथाने स्वीक प्रकाशं कौती प्रकाश कौती घटं कौती कु घटं कौती సూర్య ప్రకాశం కరోతి ఆ ప్రయోగాలు సమానంగా ఉన్నాయి వ్యాకరణం దృష్ట్యా కుమ్మరివాడు ఘటమును చేయుతున్నాడు సూర్యుడు ప్రకాశమును చేయుతున్నాడు సూర్యుడు ప్రకాశాన్ని చేయడం ఏమిటండి కుమ్మరివాడంటే ఘటము కుమ్మరివాడికంటే భిన్నంగా ఉంటుంది అదో చేస్తాడు సూర్యుడు ప్రకాశాన్ని మట్టిమట్టు చేసినట్టుగా చేస్తాడా కాదు కాబట్టి అక్కడ కర్తర్థము కాదు ప్రకాశము కర్మ సూర్యుడు కర్త అలాగేమీ కాదు అక్కడ అభిప్రాయం ఏమిటంటే ప్రకాశాశ్రయో భవతి ప్రకాశమునకు ఆశ్రయమై ఉన్నాడు ప్రకాశమే స్వరూపముగా కలిగి ఉన్నాడు అనర్థం అలాగే బుద్ధి అంతే తెలుసుకొనుతున్నారు అంటే అంటే జ్ఞానం కువంతి ఘటం కు అన్నట్టుగా జ్ఞానం కురువంతేని మీరు అనుకోవద్దు బోధం కురువంతేని మీరు అనుకోవద్దు బోధస్వరూపులై ఉన్నారు అనర్థం బోధ ఆశ్రయులై జ్ఞానములతో ఆశ్చర్యులై బోధస్వరూపులై ఉన్నారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరున్నారు నేను అనే అనుభవంలో ఉన్నారు కదా మీరు నేను అనే అనుభవం కదా మూలంలో ఉన్న అనుభవం మీరేం చేశారంటే ఈ నేను అనే అనుభవం మీద ఒక పెద్ద సంసారాన్ని వేసుకున్నారు నెత్తిన వేసుకున్నారు నెత్తిన వేసుకున్నారని ఇది ఒక ఎక్స్ప్రెషన్ తెలుగులో చక్కటి ఎక్స్ప్రెషన్ నెత్తిన వేసుకుంటాడు వీధిలో పోయే తద్దినమా నేను నా నెత్తినీతకు రా అని వీడు ఆహ్వానించి నెత్తిన వేసుకున్నాడని అలా తెలుగులో ఒక సామెత కాబట్టి ఏది వీడిది కాదో అది వీడు నెత్తిన వేసుకుంటాడు నెత్తిన వేసుకుంటే సఫర్ అవుతాడు సో అలాగే మనిషి ఏం చేస్తాడంటే కల్పించుకుంటాడు ఏవో కల్పించుకుంటాడు ఆ కల్పనతోటి నెత్తిన వేసుకుంటాడు చాలా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో పుట్టినప్పుడు వాళ్ళని పెంచి పోషించే బాధ్యత మనది కాబట్టి ఏదో కొంత నేను తండ్రిని తల్లిని ఏదో కొంత సందర్భం ఉంటుంది వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు మన మన వాళ్ళు పూర్వం వాళ్ళు చెప్పారు అడ్డాల నాడు బిడ్డడు కానీ గడ్డాల నాడు బిడ్డడు కాదు సరకగా చెప్పారు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు ఇండిపెండెంట్ పర్సన్స్ అయిపోతారు తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు కదా వాళ్ళు తల్లిదండ్రులై కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళే కాదు తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులే సో అదే అర్థం ఏంటండి దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ కానీ వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాడు నా పుత్రుడు నేను తండ్రిని అని ఒక కల్పనని నెత్త వేసుకుంటాను ఆ కల్పన ఎలా ఉంటుందంటే అది దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది అది ఎప్పటికీ అది తెలియదేం కాదు ఇదే సంసారం సంసారం ఉంటే ఇలాగే ఉంటుంది ఎంతకంటే వేరే ఏం కాదు ఈ కల్పల అల్లా నెత్తిని వేసుకుని ఓకే నువ్వు వేసుకున్నప్పుడు నెత్తి మీద టోపీ పెట్టుకుంటారంటే పెట్టుకో మరి నెత్తి మీద టోపీయో కిరీటమో పెట్టుకుంటే బరువుగా ఉంటే ఆ పోయాల్సి ఉంటుంది వీళ్ళు ఎవరు పెట్టుకోమన్నాడు కిరీటం కాదు అందంగా ఉంటుంది కిరీట ఒకసారి పెట్టుకుంటే బరువు కూడా పోయాల్సి ఉంటుంది అంతే కదా కాబట్టి మనమే మన నెత్తిని మనమే ఊహలు వేసుకుని ఈ ఊహలకి ఈ కల్పనలకు ఆశ ఆధారం ఏటో తెలుసునండి మెమొరీ స్మృతి ఎప్పుడో ఏదో ఒకటి అయింది సంథింగ్ హ్యాపెండ్ లాంగ్ లాంగ్ బ్యాక్ అది ఒక ఫిక్సేషన్ అయిపోతుంది మనస్సులో ఆ రకంగా ఎవెవో కల్పనలు నెత్తి మీద దీనికి తోడుగా కామనలు భయములు అవన్నీ నెత్తిమీద వేసుకుని తనే తనకంటూ ఒక జై సెల్ ఒక కారాగారమును నిర్మించుకుని ఈ కల్పనల ద్వారా తనను తనే దాంట్లో బంధించుకుని వీడు కూర్చుంటాడు కూర్చుని నేను ఉంటాడు వాడు అజ్ఞానేమీ కాదు వాడు జ్ఞాన జ్ఞానమునకు ఆశ్చర్యమైన వాడు అజ్ఞానమేమీ కాదు వాడు ఒక రకమైన స్పెల్ లో ఉంటాడు స్పెల్ అంటారు ఆ జ్ఞానము ఆ సంసారము అనే స్పెల్ లో ఉంటాడు స్పెల్ అంటే ఏంటో తెలుసునండి ఇప్పుడు యంగ్ మ్యాన్ ఉంటాడు వాడు ఒక అమ్మాయిని చూసి నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఇంటికి వస్తే తల్లిదండ్రులు మన కులం కాదురా అంటే కులం ప్రేమ ముందు వీగిపోతుంది తర్వాత రే వెజ్ నాన్ వెజ్ సమస్యలు వస్తాయంటే ఆహారం దేముందండి ప్రేమ ముఖ్యం ఆహారం ముఖ్యం అంటే వాటితో మీరు ఏది మాట్లాడినా వాడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎందుకంటే ఈజినెస్ స్పెల్ వాటితో మాట్లాడకూడదు సరేనమ్మా నువ్వు ఆలోచించుకొని నీకు నీ జీవితానికి అదే బాగుంటుందనుకుంటే అలాగే చేయాలి వాడికి ఫ్రీడమే చేయాలి తప్ప వాటితో మీరు ఆర్గ్యూ చేస్తే వాడు మరింత జటిలంగా తయారవుతాడు ఎందుకంటే హీఈ్ ఇన్ స్పెల్ ఈ సంసారులు కూడా అలాగంటే సంసారము ఒక స్పెల్ లో ఉంటారు స్పెల్ అంటే ఆవేశము అర్థం ఒక అజ్ఞాన ఆవేశంలో ఉంటారు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళ ఆత్మస్వరూపులే ఉన్నారు వాళ్ళు చేయాల్సిందల్లా ఆ స్పెల్ని బ్రేక్ చేసి ఆ ఆవేశానికి అడ్డుకట్ట వేసి తమ స్వరూపాన్ని తెలుసుకుని విముక్తులు అయిపోవడమే కాబట్టి వాళ్ళంతకంటే చేయాల్సిందేమీ లేదు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి సూర్యుడు ఎలా అయితే ఆత్మ ప్రకాశస్వరూపుడై ఉన్నాడో అలాగే ప్రతివాడు కూడా ఆత్మస్వరూపుడుగానే उड़ू बंधनरहित उ अदो दृष्टा इंको दृष्ट यहां निवृत्त निमेव शैलास्ती तद्वत् बुझ्यो दृष्ट ఇప్పుడు స్ఠా గతి నివృత్తం ఆయన పదప్రయోజనం ఎలా చేస్తారు చూడండి నివృత్ గత యోపండి వ్యాకరణాన్ని మనస్సులో పెట్టుకుని స్థా అని ధాతువు ఉంది స్ఠా దానికి గతి నివృత్తి అంటే కదలిక లేకుండా ఉండుతా అని కదలిక ఉండకూడదు దాన్ని షా అనే అర్థం దాని నుంచే తిష్టంతి అని వస్తుంది షా నుంచే టిష్టంతి అనే మాట వస్తుంది తిష్టంతి అంటే కదలిక లేకుండా ఉన్నది అని అర్థం శైలాస్తిష్ట పర్వతములు కదలిక లేకుండా ఉన్నవి అంటే మనకేమనిపిస్తుంది అవేమో చేస్తున్నాయి అని అనిపిస్తుంది అవేమో చేస్తున్నాయి ఏమో చేసి పాపం కష్టపడి అవి ఒక స్థితికి చేరుకున్నాయి ఆ స్థితి ఏమిటంటే కదలిక లేకుండా ఉన్నది అని మనం అనుకుంటాం అలాగేమీ లేదు చేయకపోయినా ఏమో చేస్తున్నాయి అనే సెన్స్లో మీరు లట్ ప్రయోగం చేస్తున్న కర్త రిషప్ తిష్టంతి అంటే షాధాత్మర్థమును చేయుచున్నది ఏమిటి స్ఠాధాత్మర్థము గతి చేయుచున్నది గతి నివృత్తిని చేయడం ఏమిటండి లేదు చేసేదేమీ లేదు ఇప్పుడు మీరు గొడవ చేయగలుగుతారు కానీ నిశ్శబ్దాన్ని చేయగలరా గొడవ మానేస్తే వచ్చేది నిశ్శబ్దమే అదే రకంగా మీరు అజ్ఞాన నివృత్తి చేసేసుకుంటే మీ స్వరూపము జ్ఞానస్వరూపమే అది స్వయంగా ప్రకాశించేస్తుంది కాబట్టి గతి నివృత్తి కదలిక లేకుండా ఉన్నంత మాత్రం చేతనే తిష్టంతి అనే పదప్రయోగం ఎలా అయితే వచ్చిందో ఏదో చేస్తున్నాయా అనే సెన్స్లో పదప్రయోగం వచ్చింది భాషల్లో ఉందంటే అదేవిధంగా ఆత్మస్వరూపులే ఉన్నప్పటికీ జ్ఞానస్వరూపులే అయి ఉన్నప్పటికీ బుద్ధి అంతే అనే పదప్రయోగము ఆ విధముగా వచ్చినది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే జగత్తు కలదు జగత్ అంటే ఏమిటి అక్కడ దేవుడు దాన్ని పెట్టాడంటాడు మీరు సృష్టి సృష్టివాదంలో ఏదో అభ్యుపదం అని అలా చెప్తాం జగత్ అంటే దేవుడు పెట్టింది జగత్తు దేవుడు పెట్టాడా మీ మెమొరీ పెట్టిందా నిద్రలో లేదు కదా జగత్తు నిద్రలో లేదు పొద్దున్న నిద్రలేస్తూనే దేవుడు పాపం అలా ఎదుర్కొంటా నీ జగత్తు పెట్టాడా ఇంట్లో ఒకడు ఒకళ్ళింట్లో ఒక ఇంట్లో ఐదింటికి ఒకళ్ళు నిద్రలేస్తారు ఏడింటికి ఇంకోహాలు నిద్రలేస్తారు తొమ్మిదింటికి ఇంకోహాలు నిద్రలేస్తారు వీళ్ళందరికీ ఆ టైమ్స్లో అలా వెయిటింగ్లో ఉండి పాపం కాఫీ ఛాయ్ ఇచ్చినట్టుగా ఆ జగత్తును అలా పెడుతూ ఉంటాడా దేవుడు అలా ఏం పెట్టాడు ఆ మెమొరీ పెడుతుంది కాబట్టి జగత్తుని మీరు కల్పించి మొట్టమొదట ఆ కల్పనలో అజ్ఞానం చేతన దుఃఖాన్ని కామనలను భయాలని కూడా మీరే కల్పించి ఇవన్నీ దేవుని కల్పించాడనే ఆ కత్తులు ఆ కారణాలని ఆ హేతువులను ఇంకోహి నెట్టి మీదకి నెట్టేసి మీరు సఫరంతో కూర్చోవడం ఏమీ తెలివితేటలు దీంట్లో కాబట్టి మీరు కల్పించడం మానస్తే కాబట్టి కల్పించడం మానేయడం ఎలా కుదురుకుతుందంటే తెలిసినా ఈ జగత్తు అనేది ముందు అసలు ఈ ఆలోచన మానేయాలి ఎవళ్ళో పెట్టారు అక్కడ ఆ సుఖాన్నో ఆ దుఃఖాన్నో ఎవో పెట్టారు అనే ఆలోచన మానేయాలి దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే ఆలోచన మానేయాలి సుఖము భోగము ఆనందము ఎక్కడో ఉన్నాయి అనే అజ్ఞానం వదిలిపెట్టేయాలి తర్వాత నాకంటే భిన్నంగా అదేదో ఉంది అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసి ఇదిగో ఈ జగత్తులో ఎన్ని వైరుధ్యాలు అయితే ఉన్నాయో అవన్నీ నేనే కల్పించుకుంటున్నాను ఇది పరమ సత్యం మీకు ఆ సత్యం తెలుసుకోవడానికి వన్ పడుతుందా వన్ మంత్ పడుతుందా వన్ ఇయర్ పడుతుందా మీరు చూసుకోండి కానీ సత్యం అయితే అది కాబట్టి ఆ జగత్తుని మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు అది మీరు గుర్తించాలి ముందు దాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు ఒక ఆయనకి గత పదేళ్ల నుంచి శత్రుత్వం ఉందండి అనమాట ఎలా వచ్చిందండి ఈ శత్రుత్వండి ఏం చేద్దామండి గ్రహస్థితి బాగోలేదండి గ్రహస్థితి బాగడానికి శత్రుత్వానికి సంబంధం ఏమిటి నువ్వు శత్రుత్వం నువ్వు ఇప్పుడు మానేసి చేయడానికి నిర్ధారించుకో ఇప్పుడే పోతుంది లేదండి అలా ఎలా విడుగులు పెడతామండి దానిలో కదా అంటే సరే చెందండి పుట్టు దీంట్లో గ్రహస్థితి సంబంధం ఏముంది సో అలాగా ఇంకొక దాని మీరు తోసేస్తూ అది మీకు సత్యం ఎప్పటికీ అనుభవానికే రాదు గ్రహాలు ఏమో ఈ శత్రుత్వాన్ని నడిపిస్తున్నాయని దేవుని నడిపిస్తున్నాడని ఒక ఆయన అన్నారు విరోధి నామ సంవత్సరంలో ఉన్నామండి అందుకోసం శత్రుత్వం వచ్చిందని అన్నాడు అప్పట్లో విరోధి నామ సంవత్సరం వచ్చింది మరి అంతకు ముందు సంవత్సరం మాట ఆ తర్వాత పోని విరోధనామ సంవత్సరం వచ్చింది వెళ్ళింది వీడి శత్రుత్వం ఇంకా పోలేదు కదా కాబట్టి నువ్వు యు టేక్ రెస్పాన్సిబిలిటీ ఏ జగత్తు నేను జీవిస్తున్నాను ఏ జగత్తులో నేను భాగమై ఉన్నాను ఆ జగత్తుని నేను కల్పిస్తున్నాను నేను అధ్యారోపణ చేస్తున్నాను ఆ నేను ఆరోపిస్తున్నాను ఇది విషం శాస్త్రం ఇలా చెప్తాను మీరు దాన్ని పరిశీలనకు పెట్టండి ఇది యథాప్స్మే కదా ఇది ఏ విధంగా యథాప్స్థము సో ఈ రాగము ఈ ద్వేషము నేనే ప్రాజెక్ట్ చేస్తున్నాను అన్నమాట అని మీరు పరిశీలనకు పెట్టండి పరిశీలనకు పెట్టి ముందు మీరు అది గుర్తుపట్టాలి కరెక్టే వాడు శత్రువు కాదు వాడిని శత్రువుగా నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను వీడి మిత్రుడని నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను వాడు వీడు కూడా ఆత్మస్వరూపులే ఆత్మ వెంట భిన్నంగా ఏది లేనే లేదు వాడొకడు ఉన్నాడని ముందు కల్పించటం తర్వాత వాడు శత్రువు అని కల్పించడం ఇదంతా నేను చేస్తున్నాను ఆ మెమరీ కారణంగా ఇదంతా నేను చేస్తున్నాను అని మీరు గుర్తుపట్టండి గుర్తుపెట్టిన వెంటనే మీరు ఫ్రీ అయిపోతారు ఆ ప్రాజెక్షన్స్ ఇంకా మిమ్మల్ని ఏమీ బంధించలవు కాబట్టి ఇక్కడ ఒక సత్యం సంసారం అనేది మిథ్య వజు సర్పం వంటిది సర్పం యథార్థమైతే దాన్ని పూజగా చేయాలి దేవతానుగ్రహం చేతను ఆ భయం నుంచి నివృత్తి పొందటానికి లేదా కరబుచ్చుకున్న నాలుగు మూర్తి ఆ రకంగా నివృత్తి చేసుకోవాలి సర్పం యథార్థం కాదు కల్పిత సర్పం అలాగే ఈ సంసారము ఇది కల్పిత సంసారము కాబట్టి ఆ కల్పిత సంసారం నుండి మీరు విముక్తి పొందుతా కల్పిత బంధం నుండి విముక్తి పొందుతా అనేది ఏమీ ఉండదు అది కల్పితమని తెలుసుకుంటుటా విముక్తి ఇంకా అంతకంటే విముక్తి ఏమీ ఉండదు కాబట్టి ఈ కల్పన ఈ సంసారము ఈ బంధము కేవలము మీ మనస్సులో మాత్రమే గలదు కేవలం మీ మనస్సులో మాత్రమే ఉంది ఆ కల్పన అంటా కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు ఈ కథ చెప్పి చాలా కాలమైందని చెప్పి చెప్తున్నా ఓ మహాత్ముడు పది పాఠం చెప్తున్నాడు పాఠం చెప్తా ఏదో పంచదశ ఏదో పాఠం చెప్తున్నాడు పూర్వం వాళ్ళు పాఠం చెప్పేవారు ఆ తర్వాత పాపం వాళ్ళు ఆ పంచదర్శి పంచదర్శి చెప్పాలంటే వాడు విద్వాంసుడై ఉండాలి ఆ శ్లోకాలు అంత తేలిగ్గా ఉండవు అవి చెప్పేవారు వినేవారు గ్రామాల్లో అక్కడ ఆ తర్వాత ఏమైపోయింది ఆ వేదాంత శాస్త్రం వెనకబట్టింది ఇంకా అవి చెప్పేవాళ్ళు పోయి పురాణంలో పడ్డారు ఇంకేదో పురాణం పట్టుకు చెప్పడం వాళ్ళే నయం సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ ఆ రకంగా కానీ పంచదర్శి మొదలైనటువంటి ఆ తత్వం సమాజంలో కనుమరుగు అయ్యే ప్రమాదం వచ్చింది సరే ఇప్పుడు మళ్ళీ ఏదో పికప్ అవుతుందనుకోండి సో పంచదశి పాఠం చెప్తున్నాడు ఎవరో ఓ పెద్దామే ఆ గ్రామంలో ఉండే ఓ పెద్దమె డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆవిడికి ఆవిడ అక్కడి నుంచి ఈయన్ని తిట్టుకుంటూ వస్తుంది ఆవిడ ఆవిడకేదో మనసు కష్టం అనిపించింది ఈయన కారణంగా ఎందుకో పాప ఆయన ఏదో చేశాడు ఆవిడికి ఏదో చేసిన సమస్య ఏదో వచ్చిందండి ఆవిడేదో గొబ్బెమ్మలు పెట్టుకుంటే ఈయన కాళ్ళతో తొక్కాడో ఏదో మొత్తానికి ఆవిడికి ఏదో సమస్య వచ్చింది ఆవిడే తిట్టుకుంటూ వస్తుంది ఏ స్వామి అంటో తిట్టుకుంటూ వస్తుంది ఈయన పాఠం చెప్తున్నాడు ఈ శిష్యుల్లో వెనకాల రోలో ఉన్నవాడు మహాత్మాజీ ఆవిడ మిమ్మల్ని తిరుగుతోంది అని చెప్పేసి అన్నాడు ఏంటంటే అంటే ఈయన నన్ను తిద్దు నీకు ఎలా తెలుసు నన్ను తెలుసు కాదండి మీ ఆయన ఆయన ఆయన పేరు పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి అంటోందండి ఆవిడ పద్మనాభం అంటే నేను ఒక్కడనే అండి ఈ ప్రపంచంలో పద్మనాభుడు ఇంకా చాలామంది ఉండొచ్చు కాదండి స్వామి స్వాములు బోల్డ్ ఉన్నారు నేను ఒక్కడే అలా చెప్తావు దాన్ని తిరుగుతావు తల్లి వెళ్ళంటాం ఈ లోపల ఆవిడ దగ్గరికి వచ్చేసి ఏ పద్మనాభయ్య నీకే చెప్తున్నాను అంటే స్వామి మిమ్మల్లే తిరుగుతోంది నన్నే తిరుగుతోంది నెల అంటావు పద్మనాభయ అంటే ఇంక నేనేనా కాదండి ఆ వేలు మీకేసి చూపిస్తోంది వేలు చూపిస్తే అది నేను అయిపోతానా నన్ను తిట్టట్లేదా ఆవిడ అని అంటాడా ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ పెడుతుంది విని నిన్ను తిట్టకపోవడం నిన్నే నేను తిరుగుతున్నాను అంటున్నావిడ అంటే నువ్వు నన్ను తిట్టట్లేదు నేను నిన్ను తిట్టట్లేదా లేదు మరి దేన్ని తిరుగుతున్నారా నేను అంటే అన్నమయ్య అన్నీ అన్నమయమా అదేమిటది అంటే నేను అన్నమయం అంటే ఏమిటో చెప్తా కూర్చో అది పెద్దగా పాపం అదే ఒక కూర్చో ఒకటి తీసుకురండి రాయాలి పొరపాయిస్తే ఆ కూర్చో కూర్చో చెప్తాను చెప్పు అన్నమయం అంటే ఏమిటి అన్నమయం అంటే చూడమ్మా మనం తినే ఆహారం ఉన్నదే అది దేహం కింద తయారవుతుంది ఆ దేహమే నేనని మనం భ్రమపడుతూ ఉంటాం అది దేహం కాదు అదే అన్నమయం నీ దేహము అన్నమయమే నా దేహము అన్నమయమే నువ్వు మరి ఆ అన్నమయాన్నే తింటున్నావు మరి అయితే నేను తింటున్నది అన్నమయం అయితే మరి నువ్వెవరు సో ఈ విధంగా చర్చ జరిగి ఆవిడ తిట్టడం వాలేసి పాఠం వెళ్ళడం ప్రారంభించింది ఇది చెప్పొచ్చింది కాబట్టి మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారంటే ఇదే సిచ్యువేషన్ ఆ మహాత్ముడు ఆ హ్యాండిల్ చేశాడు మరొకడైతే ఆ నువ్వు నన్ను నువ్వెవరు అని తిరగబడి తింటాను కాబట్టి ఎవళ్ళు తిట్టిది ఎవళ్ళు ఎవళ్ళని తింటారు తిట్టివాడు ఎవడు వేడు మీరు అన్నమయంతో తాదాత్మ్యాన్ని చెంది అవో వాళ్ళు నాకు శత్రువు వాళ్ళు తింటున్నారు ఇదంతా మీ ఊహ అంతే మీ కల్పన అజ్ఞానకృతమైన కల్పన మీరు తెలుసుకుంటే ఏమీ లేదు కాబట్టి సంసారము మీరు ఏదైతే అంటున్నారో ఆ బొమ్మ గీసే చిత్రకారుడు మీరే ఆ బొమ్మ గీసే చిత్రకారుడు మీకంటే భిన్నమైన దేవుడు కాదు ఆ బొమ్మని గీసే చిత్రకారుడు దేవుడు అంటే దేవుడే కానీ ఆ దేవుడు నువ్వే ఆ దేవుడు నువ్వే సో ఈ ఇదొక అంటే తిట్ అంటే పూర్వకాలం వాళ్ళ దబాయింపు ఎవడో ముగ్గురు ఒక చోట చేరారు చేర్రా ముగ్గురు ఒక చోట చేరారు ఏమిటి రాని అడిగింది ఒక ఆమె అయితే ఆ దేవుడు అలా చేర్చాడు దేవుడు చేర్చాడా ఆ దేవుడు మీరే అని చెప్పింది ఆవిడ స్వారకంగా ఒక దబాయింపు పొందుతున్నది కాబట్టి ఆ చిత్రకారుడు మీరే ఆ చిత్రము అందంగా ఉందా లేక అందవికారంగా ఉందా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి కానీ చిత్రించేటువంటి చిత్రకారుడు మీరే కాబట్టి దాన్ని అందవికారంగా చిత్రించడం లేదా అందంగానే చిత్రించు తర్వాత అది కల్పితం ఇంకొకటి అది మిమ్మల్ని బంధించుకలేదు మీరు చేయాల్సింది వల్ల ఈ కల్పనంతా నేనే చేస్తున్నాను అని గుర్తించేస్తే మీ బంధం అప్పటికప్పుడే తొలగిపోతుంది కాబట్టి బంధము లేదు నిత్య నిత్యశుద్ధులు నిత్య బుద్ధులు అవి ఉన్నారు అందరూ క్రమతేన హి బుద్ధ జ్ఞానం ధర్మేషు తాయిన సర్వే జ్ఞా ధర్మాస్తా జ్ఞానం నైత బుద్ధేన భాషితం బుద్ధుడంటే బుద్ధుడే భగవాన్ బుద్ధుడే ఆయన చాలా విషయాలు చెప్పాడు ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు కానీ ఒక్కదాని విషయంలో మటుకు మౌనంగా ఉండిపోయాడు అది ఒక్కటే ఆయన చెప్పలేదు అది కూడా నేను చెప్పేస్తున్నా అట్లా గౌడ బాధలు అట్లన్నారు లేదైతే బుద్ధేల బాధ్యత ఈ ఒక్క మాట మటుకు బుద్ధ భగవానుడు చెప్పలేదు నేను చెప్తున్నాను కాబట్టి ఈ ఒక్క మాటను చేర్చుకుంటే బుద్ధుడు చెప్పిన దానికి బౌద్ధానికి కాదు బుద్ధుడు చెప్పిన చూడండి క్రిస్తు చెప్పిన దానికి క్రిస్టియానిటీకి సంబంధం చాలా తక్కువ బుద్ధుడు చెప్పిన దానికి బౌద్ధానికి సంబంధం చాలా తక్కువ శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శ్రీకృష్ణుడి పేరు మీద వ్యవహారం నడిచేటువంటి ఆ శ్రీకృష్ణ మతము అని మీరు పెట్టచ్చు పెట్టచ్చు కృష్ణా కాన్షియస్నెస్ ఏదో దానికి శ్రీకృష్ణుడి చెప్పిన దానికి సంబంధము చాలా తక్కువ షిరిడి బాబా గారు చెప్పిన దానికి ఆయన పేరు మీద వెలసే ఆరాధనకి సంబంధం చాలా తక్కువ పుట్టపర్తి బాబా గారు చెప్పిన దానికి వారి పేరు మీద నడుస్తున్న అల్లరికి సంబంధం చాలా తక్కువ మహాత్ముడు యొక్క జీవితాలని సంసారంలో ఆ విధంగా చిందరవందరగా చేసుకుంటారు కాబట్టి గౌడపాదాచార్యుడు బౌద్ధమంతం పుచ్చుకున్నారో అలాగని అనుకోకూడదు ఆయన ఏం చేస్తున్నారంటే తన బోధను మాండవ్యోపనిషత్తు చెప్పింది తను బోధించింది బుద్ధ భగవానుడు చెప్పింది అంతా మనసులో పెట్టుకుని బుద్ధుడు బాగా చెప్పాడు బుద్ధుడు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాడు దేవుడి గురించి అడిగితే దేవుడు నువ్వు తెలుసు నీ స్వరూపం తెలుసుకో తర్వాత చూద్దాం దేవుడు అని చెప్పాడు ఆయన ఎందుకంటే దేవుడు అని అన్నారనుకోండి వీడు ఆత్మనిష్టం అనేసి దేవుడు వెనకాల పరుగులు చేస్తాడు కాబట్టి మీమాంసకులు కూడా మీమాంసకులను అడిగారు దేవుడు మాట ఏమిటది దేవుడి గురించి ఎందుకు నీకు నువ్వు కర్మ చేయండి పోనీ దేవుడు ఉంటే నేను నాయనగారు చెప్పారు ఈ ఏ పొని దేవుడుంటంటే కర్మ అడ్డొస్తాడా అంటే వస్తాడు ఎందుకంటే వీడు ఏమంటాడంటే నేనేమో శరణాగతి చేస్తున్నానని కర్మ మానేస్తాడు అని మీమాంసకుల సిద్ధాంతం శరణాగతి సిద్ధాంతం వేరే ఉండే దానికి ఏందో కర్మ ఉండదు సర్వధర్మాన్ని పరీక్ష అది మీమాంసకుల మతం కాదుగా మీమాంసకులు ఏమన్నారంటే దేవుడు ఉన్నాడని పెడితే వీడు వెళ్ళి దేవుడికి నేను శరణాగతి చేసేసానని పొంగలు తింటూ కూర్చుంటాడు కర్మ చేయడు అంచేత దేవుడు గురించి ఎందుకు దేవుడు లేదో లేదు కూర్చొని పోయి కర్మ చేసుకోవాలని చెప్పారు బుద్ధ భగవానుడు కూడా సిమిలర్ యాటిట్యూడ్ ఆయన అవలంబించాడు దేవుడు అని చెప్తే వీడు ఆత్మతత్వాన్ని మనసి దేవుడు వెనకాల పరిగెడతాడు